ీరుభ్యో నమరి ఓం గణానాగపతిజింహవామహే ఉపవశ్రవస్తమ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మనస్పత ఆ మూపితి సాదనం శ్రీమహాంగిపతలేమ సువసమారంభా శంకరాచార్యమ అస్మాచార్యపే గురు పదరా క్షేత్రజ్ఞాపి మాం బుద్ధి సర్వేత్రుభాత క్షేత్రేత్రర్నం యత్తజ్ఞానోన్ మతం మమక్షేత్రములయందలి క్షేత్రజ్ఞుడను నేనే అని చెప్తున్నాడు సర్వక్షేత్రేషు క్షేత్రజ్ఞం మాం విద్ధి తెలుసుకో భగవద్గీతలో తెలుసుకో అనే దానికి ప్రాముఖ్యం ఎక్కువ తెలుసుకో మామూలుగా లోకంలో చెయ్యి డూ ఇట్ అనేది ఎక్కువగా ప్రవచిస్తూ ఉంటారు డూ ఇట్ కానీ ఇక్కడ డూయింగ్ ఓకే ఐ వెయిట్ చేయడం వారి తర్వాత ముందు తెలుసుకో తెలుసుకున్న తర్వాత దెన్ వాట్ యూ విల్ సి విల్ సి నువ్వు తెలుసుకో తెలుసుకున్న తర్వాత చేయాల్సి వస్తే చేస్తారు చేయక్కర్లేదంటే బాగా వేస్తారు ఏది చేయాలో అదే చేస్తారు అనవసరమైన చేయలే చేయదు తెలుసుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి పెర్ఫెక్ట్ తెలుసుకోవటం అత్యవసరం సో విధి తెలుసుకో భావక భా అంటే జ్ఞానము సాధారణంగా శ్రీకృష్ణుడు గంభీరమైన సత్యాన్ని ఒకదాన్ని సిద్ధాంతము అన అనబడే గంభీరమైన సత్యాన్ని చెప్పే టైంలో అర్జునుణ్ణి భారత అని సంబోధిస్తాడు భయ భారత అంటే భరత వంశీయుడా అని అర్థం మామూలుగా తెలుస్తుంది అంటే భరతుడు జ్ఞాని ఆయన పుట్టిన వంశంలో పుట్టాడు అని లేదా భా అంటే జ్ఞానం బా వెలుగు వెలుగు అంటే జ్ఞానమే వేదాంతలో వెలుగు అంటే జ్ఞానమర్థం బయట ఉండేది వెలుగు అదే వెలుగు లోపల ఉందంటే లోపల బలుగులో వెలుగుతాయని కాదు జ్ఞానము అని అర్థం ఆ జ్ఞానములందు ప్రీతి గలవాడ ఇటువంటి విషయాలు జ్ఞానములందు ప్రీతి గలవాడికే చెప్తారు మామూలుగా కర్మాసక్తుడికి ఇటువంటివి చెప్పాలి ఎందుకనవసరం చెప్పుకోవాలి సంసారాసక్తుడికి ఏది చెప్పకూడదు అనవసరం అసలు ఏది చెప్పడం సంసార ఆసక్తి మీద సంసారం మీద ఆసక్తిలో ఉంటాడు అతన్ని కూర్చోబెట్టి ఆత్మ బ్రహ్మాన్ని ఇలాంటివి చెప్తే విసి చేస్తుంది మనకి ఇబ్బందే వాళ్ళకి ఇబ్బందే ఇది నాట్ గౌరవ కర్మాసక్తిని కూడా అంటే పెద్ద డిఫరెన్స్ ఏమైనా ఉంది వాళ్ళకైతే కర్మలు బోధిస్తే వాళ్ళు కాబట్టి జ్ఞానమునందు ప్రీతి గలవాడికే ఇలాంటి గంభీరమైన సిద్ధాంతపరమైన సత్యములను బోధించాల్సి ఉంటుంది ఇంకైతేనే శ్రీకృష్ణుడు అనుష్ఠానం చేసి మన జీవితంలో ఆచరించేటువంటి విషయాలు వీటిని ఆచరించడం ద్వారా మేము వెంటనే సుఖపడతాము అని చెప్పే సందర్భం ఉన్నప్పుడు కౌికేయ సంబోధిస్తాడు గంభీరమైన సిద్ధాంతపరమైన విషయాలు చెప్పి వాటిని తెలుసుకుని మనిషి కృతాసుడు కావాలి అనేది చెప్పేప్పుడు భారత సంబోధిస్తాడు ఇక్కడ అలా సంబోధిస్తున్నాడు అంటే భారత భయాంగత భాటి జ్ఞానము ఆ జ్ఞాన ప్రకాశం ముందు ప్రీతి కలవాడు లోకంలో జనులకు జ్ఞానం ముందు ప్రీతి ఉండదు జ్ఞానం ఏదో ఏదో పండగలాగా యాభై నుంచి చేయలేదు అక్కడ చూడాలి ఏమన్నా వస్తారు అది జ్ఞానం అనేప్పటికీ మొదలు పెడుతుంటారు ఎందుకంటే ప్రీతి కలగదు డబ్బు మీద ఉంటుంది ప్రీతి భోగం మీందు ప్రీతి అలాగే ఈ రెండు కాదన్న వాడికి కర్మాసక్తి ఉంటుంది తప్ప జ్ఞానం మీద జ్ఞానం ఇంకా ఈ ఈ ఆటంకాలన్నీ దాటుకుని వచ్చిన వాడికి కూడా ఏదో ఉపాసనని మంత్రమని తంత్రమని తీర్థాట తీర్థయాత్రని దేవుడని ఇలాంటివి పెట్టుకుంటాడు తప్ప ఆత్మజ్ఞానం మీద ప్రీతి గలవాడు ఎప్పుడూ మండలే ఆశ్చర్యమే కాబట్టి భారత అటువంటి జ్ఞాన ప్రకాశం ముందు ప్రీతి గల ఓ ఆయన రెండు విషయాలు చెప్తున్నాడు ఒకటే మనకి దేహంలో క్షేత్రం ఉంటే దేహము దేహంలో అనేకం కనపడతాయి దేహంలో ఎన్ని ఉన్నాయో లెక్క వైపు ఉంటుంది అలా అలాంటి కాపులు లెక్క అంటే జీవులు ఎంతమంది ఉన్నారు స్వామీజీ అలాంటి లెక్క జీవు దహం ఇచ్చు మళ్ళీ ఎంతమంది ఉన్నారని అది అది ఒక ప్రశ్న ఇది ఎలాగో ఎలాగంటే అట్లాంటిక్ మహాసముద్రంలో కొన్ని అట్లాంటిక్ ఎందుకు ఇండియాలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు అట్లాంటిక్ ఎక్కువ తోట దృష్టి అంటారు ఇండియాలో హిందూ మహాసముద్రంలో ఎన్ని ఎన్ని తలాల్లో ఉన్నది ఎన్ని అలాలు ఉంటాయి సపోజ్ మీరు ఏదైనా ఒక శాటలైట్ ఇమేజ్లో ఏదో తీసి దానికి ఏదో సాఫ్ట్వేర్ పెట్టి క్యాల్కులేట్ చేసి ఏదైనా ఒక లెక్క వేశారనుకోండి ఐదు నిమిషాల్లో ఆ లెక్క మారిపోయిపో లెక్క వస్తుంది అలాలు మారిపోతూ ఉంటాయండి అన్నీ ఎప్పుడు శిక్షిత్గా ఉన్నాం ఒక అలా నాలుగు ముప్పలయ్యి నాలుగు చిన్న చిన్న అలవాటు ఉంటుంది ఏమైంది మీ లెక్క ఏమండి లెక్క అనేసి అలాంటి ఎంత ఎన్ని జీవులు కనబడితే అన్ని క్షేత్రములు క్షేత్రములు అలా కనపడుతూ ఉంటాయి అనమాట మనుష్యులు పశువులు పక్షులు ఇచ్చారు పురాణాలకు వెళ్తే దేవతలు గ్రంథములు యక్షులు కిన్నరలు తింపురుషులు సిద్ధులు చారణం సాధ్యులు అంటూ వాళ్ళు ఎవరు ఇష్టాలు చెప్తారు మొత్తానికి ఇవన్నీ కూడా క్షేత్రములై పశు పక్షి క్రిమి కీటకాది సర్వక్షేత్రములవు అన్ని క్షేత్రములలో ఉన్న అన్ని క్షేత్రములలో నెంబర్ వన్ నెంబర్ టూ ఎలా ఉన్నాము క్షేత్రజ్ఞుడ ఉన్నాము కాబట్టి ఇక్కడ ఒకటి క్షేత్రములు భిన్నములే కానీ క్షేత్రము క్షేత్రములలో ఉండే భేదాలను బట్టి ఆత్మ చైతన్యముల భేదము లేదు రాదు నెంబర్ వన్ నెంబర్ టూ జీవుడు అంటే జీవుడు అర్థం జీవుడు ఈశ్వరుడు ఉపాధిని బట్టి అంటే ఆ బట్టి భిన్నంగా ఉన్నట్లు కనపడినా మీరు ఉపాధిని దాటి మీరు చూడగలిగితే ఉపాధిని తప్పించి చూడాలి చూడగలిగితే మీరు ఆ భేదము సమసిపో ఉపాధి అంటే దాని మీద వేసిన పైకప్పు ఒక కవర్ వేస్తారు దానికి ఉపాధి అంటే మరి చిన్నప్పుడు పొగటి వేషగాళ్ళు వచ్చేవాడు పొగటి వేషగాళ్ళు అంటే రాత్రిలో నాటకాలు ఆడతారు కదా గ్రామాల్లో ఒక స్టేజ్కి రాత్రిలో నాటకాలు ఆడతారు రాత్రి నాటకాలు ఆడేవాళ్ళు ఎలాగ వేషాలన్నీ వేసుకుంటారు కళ్ళు పూసుకొని వేస్తారు వీళ్ళు పొగలే వేషం వేస్తారు పొగలే మేకప్ చేసుకొని వస్తారు ఆ పొగటి వేషగాళ్ళలో ఏవో కొండదా సరి కోతి ఇలాగేవో పేర్లు పెట్టుకుని వచ్చేవారు మొత్తం ఆ వేషం అంతా చూపించి గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు పెట్టాలి వన్ వీక్ అయిన తర్వాత వచ్చి వాళ్ళు బహుమానాలు తీసుకుంటారు దట్ ప్రాసెస్ ఈ పొగటి వేషగా వేషాలలో మాకు బాగా మేము చిన్నపిల్లల వేషగాళ్ళతో విడుపుతూ ఉండేవాళ్ళం ఒకళ్ళం అది ఈ వీడితో పాటు ఆ వీడియో తిరగడం పగటి వేషకాలతో పాటుగా వాళ్ళకి ఎలాగ తప్పదు తిరగడం వాళ్ళకి తిరిగితే వాళ్ళకి పైసలు వస్తాయి ఫాకే వస్తాయి ఎంత తప్ప అయితే తిరిగేవాళ్ళం ఈ పగటి వేషకాలలో ఒక వేషగాది చాలా స్పెషల్ అండి మన ఇంటిలో వెరీ స్పెషల్ అదేంటంటే అర్ధనాదీశ్వర వేషం వేసుకొస్తాయి ఇప్పుడు సగం వెళ్ళాక ఒక ఖర్చు ఎలాగా కట్టుకొస్తాడు ఆ డ్రెస్సు చాలా బాగా పెట్టుకొస్తుంది ఆ కర్చని ఇలా అంటే మీకు పార్వతి కనపడుతుంది అలా అంటే షీనులు కనపడుతుంది ఇప్పుడు అది మీకు అక్కడ ఉన్నవాడు ఎవరు పార్వతిగా శివుడా వాస్తవానికి ఇలా అన్నప్పుడు పార్వతి అలా అన్నప్పుడు వాస్తవంలో ఇల్లా అన్నా అలా అన్నా ఏది లేకపోతే ఏంటి ఇంకొకటి అలా ఇలా ఇలా అంటే ఒక ఉపాధి ఆ ఉపాధిలో వాడు ఎలా కనపడతాడు పార్వతి అన్నట్టుగా కనపడతాడు ఉపాధి మారిస్తే ఎలా కనపడతాడు శివుడు అన్నట్టుగా కనపడతాడు వాస్తవంలో వాడు ఏమిటి పార్వతీయో శివుడా ఏది లేదు ఉపాధిని బట్టి ఈ రెండు వాడు ఈ రెండు కూడా కాదు సంథింగ్ యావచ్చు ఈ ఉపాధులు అలా ఉంటాయి ఇప్పుడు ఈ చైతన్యం ఉన్నది చైతన్యము ఈ చైతన్యము అదేమిటి అది ఈశ్వరుడా జీవుడా జగత్ అవను ఎందుకంటే జగత్తు వి జడం జగత్తు జడేతన సత్వములు రెండే ఉన్నాయి ఏమిటది ఈశ్వరుడు చేతనుడు జీవుడు చేతనుడు కాబట్టి ఈశ్వర రెండే చేతనసత్వాలు ఉన్నాయి ఇప్పుడు చైతన్యము జ్ఞానము అది ఏమిటది అది ఈశ్వరుడా జీవుడా పెద్ద రెండునా అంటే వాస్తవంలో అది ఒక ఉపాధిని బట్టి ఈశ్వరుడు అనపడుతుంది మరో ఉపాధిని బట్టి జీవుడు అనబడుతుంది వాస్తవంలో రెండు కూడా కన కాబట్టి ఈ రకంగా ఈ సర్వక్షేత్రముల ప్రతిఫలిస్తూ ఆత్మచైతన్యము సర్వక్షేత్రములు ఎందు ప్రతిఫలిస్తూ క్షేత్రజ్ఞుడు వ్యవహరింపబడుతూ క్షేత్రజ్ఞుడికే జనులు పెట్టుకునే మరో పేరు జీవుడు అని వేదాంతంలో ఇక్కడ ఎస్పెషల్లీ ఈ చాప్టర్లో జీవుడనే మాట అధికంగా వాడదు క్షేత్రజ్ఞుడు అనే మాట వాడతారు ఎందుకంటే జీవుడు ఉన్నప్పుడు ఇట్ కమ్స్ విత్ బ్యాగేజ్ ది వర్ల్డ్ ది వర్డ్ కమ్స్ విత్ సమ్ బ్యాగేజ్తో చూస్తుంది జీవుడు అంటే జీవశబ్దానికే ప్రాణధారణము అని అర్థం ఉండదు కాబట్టి ప్రాణశక్తి మీద ఫోకస్ ఎక్కువ క్షేత్రజ్ఞుడు ఉన్నప్పుడు జ్ఞానం మీద ఫోకస్ చూసారా ఆ ఫోకస్లోనే తేడా ఉండాలి తర్వాత జీవుడు అనగానే పూర్వజన్మ నెక్స్ట్ జన్మ గ్రహస్థితి పుణ్యం పాపం ఇవన్నీ ఇదంతా వస్తుంది ఆర్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దాట్ క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రమును తెలియవాడు అనే అంత మాత్రమే వస్తుంది ఇంట్లో పూర్వజన్మ ఏమిటి పాప పర్వజన్మేమిటి వీడు పుణ్యం ఎంత పాపం ఎంత ఈ క్యాల్కులేషన్స్ ఏమీ రావు సింపుల్గా క్లీన్గా ఉంటుంది దేని ఇక్కడ జీవశబ్దాన్ని కంటే క్షేత్రజ్ఞ శబ్దాన్ని వాడటానికే అని మొక్కువైపు చూపిస్తారు బట్ ఏ శబ్దం వాడినప్పటికీ ఐడియా ఇస్ ద సేమ్ ఏమిటి జీవుడు ఈశ్వరుడు భిన్నమా అభిన్నమా అంటే ఇప్పుడు క్షత్రజ్ఞుడు అంటే క్షేత్రము తెలియవాడు జీవుడు ఇక్కడ శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు ఆ జీవుడు నేనే అంటే నాకంటే భిన్నంగా లేదు క్షత్రజ్ఞుని నన్నే నన్నుగా తెలుసుకున్నాను కాబట్టి రెండు విషయాలు చెప్పారు ఇక్కడ క్షేత్రముల నానాత్మ ఉన్నప్పటికీ ఆ క్షేత్రములూ ఒకే చైతన్యము ఇది నెంబర్ వన్ అది గమనించాలి దీనికి మామూలుగా స్టాండర్డ్ దృష్టాంతం చిన్న గారు కూడా ఈ దృష్టాంతాన్ని చెప్తూ ఉండేవారు ఎలక్ట్రిసిటీ దృష్టాంతమే చెప్తూ ఉండేవారు మామూలుగా క్షేత్రములు అనేకమైన వాటి ఎందుకు ప్రతిఫలించే చైతన్యం ఒక్కటే అన్నదానికి దొంగల పోతున్నగారి కూడా ఒక పద్యం ఉన్నారు ఈ మామూలుగా భాగవతంలో ఉన్న పద్యానికి అనుమాదం ఈ పద్యం మీరు నేను ఉంటారు ఒక సూర్యుడు అని ప్రారంభం ఒక సూర్యుడు ఒకటే సూర్యుడు సో ఒక సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే తోచిపోరిక అని అదే దృష్టాలు ఒకే సూర్యుడు కానీ వేరువేరు నీటి పడియదు వేరువేరుగా ప్రతిఫలిస్తాడు చూసి వాళ్ళకు కూడా చూసి ఇవాళ్ళని బట్టి సూర్యుడు ఇంకో రకంగా కనపడతాడు వేర్వేరుగా కనపడతాడు ఇప్పుడు మనకు ఎలా కనపడతాడు మండిపోతూ కనపడతాడు మనం భూమధ్య రేఖకి దగ్గరగా ఉండాలంటారు అదే మీరు యూరప్ వెళ్ళారనుకోండి చాలా నిరాశంగా ఉండడా లేదా దిక్కు దిక్కుమంతో కనపడతాడు ఆకాశం చలి సో ఒకే సూర్యుడు ఉంటాడు వేర్వేరుగా కనపడతాడు వేరువేరు జోరు కనపడతారు అదే రకంగా ఒకే పరమాత్మ సకల ప్రాణలేందు వేరువేరుగా కనపడుతూ ఉంటాడు ఒక చోట ఏనుగులా కనపడతాడు ఇంకో చోట గురంలా కనపడతాడు మరోచోట గాడిజిలా కనపడతాడు ఒక చోట మనిషిగా కనపడతాడు ఒకచోట భేదవాడి వేషంలో ఉంటాడు ఇంకో చోట రిషాన్స్ వేషంలో ఉంటాడు ఒక చోట కింగ్ వేషంలో ఉంటాడు ఇంకో చోటో కూలివాడి వేషంలో ఉంటాడు ఎన్ని వేషాలు వేస్తాడో అన్ని వేషాలు వేస్తాడు కుమారా కుమారి ఒకచోట యంగ్ మ్యాన్ వేషంలో ఉన్నాడు ఇంకో చోట యంగ్ లేడీ వేషంలో ఉన్నాడు ఇంకో చోట వృద్ధుడు వేషంలో కట్టుపట్టుకు నడుస్తూ వృద్ధుడి వేషంలో ఉన్నాడు ఎన్ని వేషాలు ఒక చోట పురుషుడు ఉన్నాడు త్వం త్వం స్త్రీ త్వం కుమారీ ఇంకో చోట మగవాడి ఉన్నాడు ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేసి కనపడుతూ ఉన్నాడు వేషాలు కానీ వేసి అంటే ఈ వేషాలన్నీ వేసి వాళ్ళ కనుక ఇక నేను రెండు అంశాలు చెప్తాను ఒకటి దేహ నానాత్మ ఉన్నప్పటికీ అంటే దేహములు అనేకము అయినప్పటికీ దేహములకే ఉపాధి అని అనుకుంటాము సో ఉపాధులు అనేకమైనప్పటికీ ఆ ఉపాధులలో ప్రతిఫలించే తత్వము దాన్ని ఉపహితము అంటారు సంస్కృతంలో ఉపాధిని ప్రతిఫలించి దాన్ని ఉపహితము అంటారు నేను ఉపహితము అంటే మీరు పట్టుకోలేక ఇబ్బంది పడతారేమో ఆ పదంతో నేను ఎక్కువ వాడటం లేదు ఆ ఉపహితము ఒక్కటి ఉపాధులు అనేకములైనా ఉపహితము ఒక్కటి నెంబర్ వన్ నెంబర్ టూ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూషన్ జీవుడు ఈశ్వరుడు భిన్నములుగా భాషించినప్పటికీ వాస్తవంలో జీవేశ్వరులకు భేదము లేదు అభేదమే సత్యం ఈ రెండు విషయాలను ఆ శ్లోక పాద ఒక అర్థభాషలో భగవానుడు ఉటంకిస్తున్నాడు క్షత్రజ్ఞంచాపి మాం వృద్ధి సర్వక్షేత్రు భావత జీవుడు ఈశ్వరుడు జీవేశ్వరుడు అభేదం ఇక్కడ మనం జీవేశ్వరుడు యొక్క అభేదాన్ని బోధిస్తాం ఇంట్లో మొహమాట పడి దేవుండదు అంటే హెజిటేట్ చేసే దేవుండదు జీవుడికి ఈశ్వరుడికి భేదం అందరికీ తెలుస్తూనే ఉంటుంది జీవుడు పూజించేవాడు ఈశ్వరుడు పూజించబడేవాడు జీవుడు అల్పుడు ఈశ్వరుడు అధికుడు జీవుడు తక్కువ తెలుసున్నవాడు ఈశ్వరుడు సర్వము తెలిసినవాడు జీవుడు శక్తి అల్పము ఈశ్వరుని శక్తి అనంతరము జీవుడు పరిచ్ఛిందుడు ఈశ్వరుడు అపరిచ్ఛందుడు ఈ తేడాలన్నీ తెలుసు ఇవన్నీ తెలియకుండా మేము అభేదాన్ని చెప్పట్లేము ఈ తేడాలన్నీ మాకు తెలుసు మేము మీరు మర్చిపోయే తేడాలు మర్చిపోయే అభేదం అంటున్నారేమో లేదు మేము మర్చిపోలేదు మాకు కాన్షియస్గానే ఉన్నాము మరి తేడాలు తెలిసి తేడాలని కాన్షియస్గా తేడాలు తెలుస్తూనే వాటిని పరిగణిస్తూనే అభేదములు ఎలా అంటే అంటే ఈ తేడాలన్నీ కూడా ఉపాధిని బట్టి వచ్చినవే కానీ వాస్తవము కాదు తేడాలు వాస్తవము కాదు అభేదము సత్యం ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటే తేడాలు లేవు కాబట్టి అభేదం సత్యం అని మనం తేడాలు ఉన్నాయి అనుభవానికి వస్తూ ఉంటాయి కానీ ఉన్నట్టుగా భాషిస్తూ బాగా గట్టిగా అనుభవానికి వచ్చినప్పటికీ తేడాలు కల్పితములే భేదమే సత్యం ఇప్పుడు మీరు నెక్లెస్ని కంకణాన్ని చూశారనుకోండి కంకణం అంటే చేతికి వేసుకుంటారు కంకణం కడియము అంట కడియం కడియం అంటారా అంట కంకణం రండి కూడా సో నెక్లెస్ మెడల్లో వేసుకుంటారు చాలా తేడా ఉంటుంది నెక్లెస్ ధరింది ఒక పది వేలు ఉందనుకోండి కంకణం మూడు వేలకు వస్తుంది నేనైతే నాకు పెద్ద బాగా తెలియదు ఎంత తేడా ఉందో చూడండి ఆయన నెక్లెస్ మెడలో పెట్టుకుంటారు కంకణం చేతికి పెట్టుకోవాల్సి ఉంటుంది మెడ పెట్టుకుంటే పనికిరాక నెక్లెస్ పోనీ చేతికి పెట్టుకుంటామంటే పనికిరాక కాబట్టి చాలా ఇంకా చాలా తేడాలు చెప్పచ్చు సో చాలా తేడాలు ఉంటాయి ఎన్ని తేడాలు అయినా మీరు లెక్క కింద రాయొచ్చు దాని తేడాలు ఎన్ని ఉన్నా ఒక కఠోరమైన సత్యం ఒకటి ఉంటుంది మీరు మీరు దాన్ని పరిగణించడం మానేసినా అలాగే వెనకాల అలాగే ఉంటుంది అది మీరు పరి పరిగణనలోకి తీసుకోవటానికి నీకు ఒకప్పుడు ఒక రోజు టైం ఒకప్పుడు ఒక సంవత్సరం టైం పట్టవచ్చు మరొకప్పుడు వంద జన్మలు టైం పట్టవచ్చు దాకా బట్ స్టిల్ ఆ కఠోరమైన సత్యం ఎక్కడికి పోదు ఏతుంది నువ్వు ఎన్ని తేడాలు చెప్పినా వాటి ఎన్నున్న తత్వము ఒక్కటే ఏమిటండి ఒక్కటే ఒక్కటంటారు ఒక్కటైతే మరి నెక్లెస్ చేతిని పెట్టుకో చేతిని పెట్టుకోవడం లేదు మెల్లదే పెట్టుకోవాలి మరి అయితే ఒక్కటే అవుతుంది కడిందంటే భిన్నమా కదా భేదము ఉన్నప్పటికీ నెక్లెస్కి కడియానికి భేదము ఉన్నప్పటికీ తత్వం ఒక్కటే అమెరికాలో చేసిన నెక్లెస్కి ఇండియాలో చేసిన నెక్లెస్కి భేదం ఉంటుంది కానీ తత్వము ఒక్కటే కాబట్టి సర్వక్షేత్రములందున్న జీవుడు జీవులందరూ కూడా ఒకే ఈశ్వరునిలో విలీనమై ఉంటారు అది తత్వాన్ని ఆ విధంగా ప్రతిపాదిస్తూ ఉంటారు కాబట్టి ఈ జీవేశ్వర అభేదము అనేది ఒక పెద్ద టాపిక్ ఇది చాలా చాలా బలీయమైన చాలా వెయిటీ టాపిక్ అది మనం చర్చించబోతూ ఉన్నాము భాషణం చూద్దాము క్షేత్రజ్ఞం యథోక్త లక్షణంచ పరమేశ్వరం సంసారి బుద్ధి జానీ హి సర్వక్షేత్రు ఈ వాక్యాలను నేను నిన్న వ్యాఖ్యానిస్తూ ఉన్నా ఇప్పుడు ఈశ్వరుని పరిభాష సరిగ్గా ఉండాలి అని మన నేను మీకు మనం చేస్తూ ఇప్పుడు నేను ఈశ్వరుడు ఒక్కటే అవుతాను నేను ఈశ్వరుడు ఒక్కటేలా అవుతాను అని మీకు అనిపించవచ్చు తప్పు కాదు కానీ ఆ భే భేదము భేదమే స భేదము అంత బలంగా ఎందుకుందంటే మీరు ఈశ్వరుడికి మీరు ఒక పరిభాష ఇచ్చారే ఆ పరిభాష వల్ల సమస్య మీరే ఇప్పుడు మీరు సపోజ్ మీరు పద్మాభావ నగరంలో ఉన్నారు ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటారు ఇప్పుడు ఒక్కటే అలా అవుతారు అన్న అర్థం ఉంది పద్మానాభలో ఉన్నవాడు సురేంద్రబాబులో ఉన్నవాడితో ఒక్కటి కాదు అలాంటి వైకుంఠంలో ఉన్నవాడితో ఒకటే అలా ఉంటాడు అప్పుడు తర్వాత పైగా ఇంకా ఉంటాయి కొన్ని ఉపాసులు వీటిల్లో ఈ ఉపాసుల్లో ఇప్పుడు ఒకడు పురుషుడు మగవాడు ఇంకొకడు ఆనది మరి మగవాడు దేవుడు మగవాడు కాబట్టి ఈ మగవాడు ఆ మగవాడు ఒకటే అయ్యారంటే పనులు ఏదో తిన్నా లేదా పరిస్థితి అదుబాటు చేసుకుంటాం ఆనదిని మగవాడు ఒకటేలా అవుతాడు చూడండి ఈ సమస్యలు ఎలా కాబట్టి మీరు దేవుడికి ఇచ్చే పరిభాషను బట్టి మీకు ఈ భేదము అని తీర్చి పట్టకూడదు వదిలిపెట్టడం దేవుడు ఇప్పుడు మొగవాడు కాదు ఆడది కాదు అనే ఇప్పుడు ఏమైంది ఆ బేసిస్ భేదాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోతారు చూడండి అందర్ బేసిస్ మీ కన్నా ఎస్టాబ్లిష్ భేదము ఇంకొకటి చూడండి నువ్వు ఇక్కడ దేవుడు అక్కడ ఉన్నాడంటే భేదమే ఉంటుంది ఆ భేదం కానీ నువ్వు పొరపడ్డావు నువ్వు ఇక్కడ లేవు నువ్వు ఉన్నావు ఇక్కడ ఉన్నది దేహం నువ్వు ఉన్నావు దేవుడు అక్కడ ఉన్నాడను అనుకోవద్దు దేవుడు అంతటా ఉన్నాడు అనేప్పటికీ నువ్వు అలాగా విజిట్స్ నేను దేహము కాను దేవుడు అంటా ఉన్నాడు అంటే ఈ భేదం ఇంకా అంత బలంగా లేదు కొంచెం అభేదానికి మీరు దగ్గరికి అడుగు వేసిన స్టైల్ందా లేదా కాబట్టి ఆ జీవుడి చుట్టూ మనం అల్లుకున్నటువంటి భావజాలాన్ని కొంత పక్కన పెట్టి ఈశ్వరుడికి మనం వేసినటువంటి రంగులు వేషాలను అన్నీ కూడా తీసి పక్కన పెట్టి ఈశ్వరుణ్ణి తత్వంగా జీవుడు తనను తాను తత్వంగా చూడడం అభ్యాసం చేస్తే అభేదము పక్కొచ్చినట్టుగా అనుభవానికి వస్తుంది భేదము కల్పితము తెలుస్తుంది ఓ మహారాజు పాలకిలో వెళ్తున్నాడు పక్కనే గ్రామో దారిలో వెళ్తున్నాడైనా పక్కనే ఆ దారి పక్కన లో రైతు పొలం దున్నుకుంటున్నాడు రైతు మహారాజు గారు చూశారు మహారాజును రైతు చూడలేదు రైతు బిజీగా ఉన్నాడు దున్నుతున్నాడు నేల పొలం పొలకి దుంపి మహారాజు గారు ఆ పొలం పెట్టి మీదకి నడిచొచ్చారు నడిపించి ఏమో అనిపించాడు చూశాడు అయ్యా మహారాజా మహారాజా అని ఏడు నన్ను మహారాజా అంటున్నావు నువ్వెవరికి నేను రైతు ఎక్కువ రైతు కూలీని బాబాయ్ మీరు మహారాజులు నేను రైతు కూలీ అంటే అది ఎలాగా ఎలా చెప్పగలుగున్నాం అంటే చూడండి బాబా మీరు మహారాజులు అలాగ మహా అద్భుతమైన వేషంలో అక్కడ గట్టి మీద నిలబడి ఉన్నారు నేను ఇక్కడ ఓ తువా ఒక కట్టుకుని బురం మీద కండువా వేసుకుని ఈ ఎద్దుల్ని తోలుకుంటూ ఇక్కడ ఈ చెమట పట్టి ఈ మట్టిలో నేను ఉన్నా మన ఇద్దరికీ చాలా స్పష్టంగా తెలుస్తూనే ఉంది కదా అన్నాడు అంటే ఇప్పుడు ఆ మహారాజు ఏంటి సార్ వెళ్ళారమ్మా సరే ఆ ఎద్దులను అక్కడ పెట్టి ఆ నాగలు ఇడ్లు పెట్టి గట్టు మీదకి నా పక్కన నిలబడి నిలబడ్డాడు ఇప్పుడు నీవు ఈ బుధం మీద ఉన్న తండువా తీసి వేసుకున్న ఖరీదైన అంగీ ఉంటుంది కదా అంగీ తీసి పక్కన ఇప్పుడు పక్క పక్కన ఇప్పుడు అడిగిన నీకు నాకు తేడా పెట్టాడు ఏం చేయలేదు సార్ ఇట్ ఈస్ మై అర్థమైంది కాబట్టి ఈశ్వరుడికి వేసిన అంగీ తీసి పక్కన జీవుడు వేసుకున్న చిరిగిపోయిన మురికి బట్ట తీసి పక్కన పెడితే ఈశ్వరునికి జీవుడికి భేదం లేదు కాబట్టి ఇద్దరూ ఒకే ఒకే మానవ మానవులు అంటే అంతకుముందు ఒకడు మహారాజు ఇంకొకడు రైతు కూలి ఇప్పుడు ఇద్దరు మానవులే చూసారు అంతకుముందు ఉన్న భేదం అంతా తొలగిపోయే ఏకత్వం వచ్చేసింది కాబట్టి మా ఇద్దరు మానవులు అనే తోట మరి వస్తుంది ఒక స్టెప్ కింద నేను దృష్టాంతం చెప్పాను ఈవెన్ దట్ విల్ గో ఫార్వర్ ఇద్దరు వేర్వేరు మానవుల్లో అనిపించటానికి కారణం ఏంటంటే రెండు వేర్వేరు మానవ దేహాలను బట్టి ఇద్దరు రెండు వేర్వేరు మానవులను తప్ప ఆ రెండు వేర్వేరు మానవ దేహాల్లో ఉన్న ప్రాణశక్తి కానీ లేక ఆత్మ చైతన్యం కానీ వేరు కానీ కాదు రెండు బల్బుల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ వేరు కాదు ఒక్కటిలే అని ఆ విధంగా ఏకత్వం మనం దర్శించటాన్ని అభ్యాసం చేయాలి సమాజ జీవితంలో ఎలా ఉంటుందంటే భేదాన్ని అధికంగా దర్శిస్తూ భేదాన్నే వంచుకుంటూ మనం బతికేస్తాం అందువల్లనే ఈ అభేదాన్ని బోధించటము దాన్ని అర్థం చేసుకోవటము అంటే అంత క్లేశం అని అనిపిస్తుంది ఎందుకంటే భేద సంస్కారం యొక్క భేద వాసన చాలా బలంగా ఉంటుంది తర్వాత కర్మకాండ పూజ ఇత్యాది కర్మకాండ చేసేప్పుడు కూడా భేదవాసన చాలా గట్టి పడుతుంది అంకనే పూజాధికము చేసేప్పుడు కూడా అభేదమును తెలుసుకుని పూజాధికారం చేసినట్లయితే ఆ పూజాధికము వీణ్ణి ఉద్ధరిస్తుంది భేదమే సత్యమనే భర్మలో చేసే పూజాధికము కూడా బంధహేతులే అవుతుంది కాబట్టి భేదంలో జీవిస్తున్నాం నిజమే ఈశ్వరుణ్ణి పూజాధికము చేసేప్పుడు భేద దృష్టి ఉంటోంది అది వాస్తవమే కానీ అభేదమే సత్యము అనే విషయాన్ని తెలుసుకుని భేద వ్యవహారాన్ని నడిపించాలి తెలిసి చెయ్యాలి తెలుసుకుని భేద వ్యవహారాన్ని నడిపించాలి కానీ ఆ సత్యాన్ని తెలియకుండా భేద వ్యవహారంలో మునిగిపోతే దాని పేరే సంసార బంధము అని అంటారు ఇక్కడ శంకర్లో ఏం చేశారంటే ఈశ్వరుని యొక్క పరిభాషని ఒక దాన్ని మనకు అందజేస్తున్నారు నువ్వు తెలుసుకో నువ్వు చేతనుడు ఈశ్వరుడు చైతన్య స్వరూపుడు మీరు జ్ఞానమే ఈశ్వరుడు జ్ఞానమే అది మనకి అనుభవానికి వస్తూనే ఉంది ఇప్పుడు మీరు నిద్ర లేస్తూనే మీరు చేసే పని ఒకటి తెలుసుకుంటూ ఉంటారు కంటితో చూసి తెలుసుకుంటారు చెవితో విని ముక్కుతో అధ్వానించి అలా తెలుసుకుంటూనే ఉంటారు తెలుసుకోవడమే నీ స్వరూపము కాబట్టి నీ స్వరూపము జ్ఞానము ఈశ్వరుడు నువ్వు ఆరాధించే ఈశ్వరుడు ఉన్నాడు కదా ఆ ఈశ్వరుడు జడు అవడము నీకు అభీష్టమా చేతనుడు అవడము నీకు అభీష్టమా నీ ఈశ్వరుడు ఏంటి జడు అంటావా చేతనుడు అంటావా అంటే వీడు ఏమైనా సమాధానం చెప్తారో జడు ఎలా అవుతాడండి చేతనుడే అయ్యి ఉంటాడండి ఎందుకంటే వీడు చేతనుడు కదా జీవుడు చేతనుడై ఉంది ఈశ్వరుని జడు ఎలా చేస్తాడు కాబట్టి అయితే మరి ఏమైంది అక్కడికి జగత్తు జడ దీన్ని ఏమంటారంటే డిఫరెంట్ లీగ్ అంటారు చూడండి జీవుడు జగత్తు ఈశ్వరుడు దీంట్లో జత ఏ రెండు జత గూడుతాయి ఏ రెండు ఏంటని జత గూడుతాయి జగత్తు జీవుడు జత గూడుతారా జత గూడరు ఎందుకని జీవుడు చేతనుడు జగత్తు జన జగత్తు ఈశ్వరుడు జత గూడుతారా అంటే దేర్ అండ్ సేమ్ టైప్ పర్మాట అప్పుడు మీరు ఎవ ఎవరు చెప్తారు నో ఎందుకంటే జగత్తు జనము ఈశ్వరుడు చేతనులేదు జీవుడు ఈశ్వరుడు నవ్ డే డే కమ్ టు ఎందుకని ఇద్దరు చేతనులే కాబట్టి జీవుడు చేతనుడే ఈశ్వరుడు చేతనుడే కాబట్టి అప్పుడే తేడా మీకు అప్పుడే ఏకత్వం వచ్చేసింది చూడండి సమ్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ మీకు అక్కడ కనబడుకుంటుంది అయితే మీరు అనొచ్చు ఏమండే అయినా చేతనుడే నేను చేతనుడే అంటే ఎలా ఉందంటే కూలివాడును మహారాజు ఒక్కటే ఉండే కూలివాడు కూలి రెక్క అడితే డొక్క అడగబడితే మహారాజేమో భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు కూలివాడి దగ్గర పని చెప్తే వాడు ఇంట్లో వాళ్ళు కూడా చేయరు పని అదే మహారాజు చిన్న మాట అంటే దాన్ని పనిచేసి చేసి పెట్టేందుకు కొన్ని వేల మంది శ్రమకులు లేకపోతే సిద్ధంగా ఉంటాయి మహారాజు దగ్గర గోళ్ళు ధనం ఉంటుంది కూలివాడి దగ్గర ఆ రోజు కూలీయే తప్పని అక్కడ కంటే అని మీరు అంటే అలా అంటారు అంటే మీరేం చేస్తున్నారు భేదాన్ని పోషించేటువంటి అంశాలు ఎందుకంటే అన్నింటినీ మీరు లెక్క పెడుతున్నారు ఆ రకంగా అలవాటు పడుతుంటారు దేవులు సామాన్య జనులు అలాగే అలవాటు పడుతుంటారు ఈ భేదాన్నే ఫిలాసఫైజ్ చేసి పెట్టారు కొంతమంది ముందు మిస్టేక్ చేయటం ఆ మిస్టేక్ చుట్టూ ఒక ఫిలాసఫీని అలవాడు యూ ఫిలాసఫైజ్ ఎ మిస్టేక్ అదర్వైజ్ యూ రెలిజియనైజ్ ఏ మిస్టేక్ ఓ మిస్టేక్ చేసి దానికి ఒక రెలిజియన్న రంగు పెట్టేది రోడ్డు మధ్యలో దేవాలయం కట్టడం రోడ్డు మధ్యలో పూజా స్థానం కట్టడం దానికి దేవుడి పేరు పెట్టడం రోడ్డు మధ్యలో కొంత ఆక్రమించడం దానికి దేవుడి పేరు పెట్టారు ఇప్పుడు దాన్ని ఏంటిలో అర్థం కాదు ప్రభుత్వం చూశాను రోడ్డు మధ్యలో మీరు ఆక్రమించి అక్కడ ఏ పేరు పెట్టలేదనుకోండి రెండు వందల ఐదు నిమిషాల్లో పోలీసు ఆడు వచ్చి నాలుగు లాఠీ డబ్బులు వేసి సరివేస్తారు అక్కడ నుంచి దానికి దేవుడి పేరు పెట్టేస్తే వాడికి హెజితేషన్ వడు అవుతుంటుంది సరే అదే విధంగా సంజీ సిమిలర్ టు దట్ మీరు ఏం చేస్తారు మీ మిస్టేక్ అవుతుంటుంది అజ్ఞానం చేత మీరు కల్పించుకున్నటువంటి ఒక భావమొకతుంటుంది అది కాదు తప్పది దానికి ఒక ఫిలాసఫీ రంగో దగ్బొతే దానికి రిలీజియమ్ రంగో పొలిమిచే అవేవొస్తుంది అది ఏది నిర్దిష్టనాల్ అంటే యు హావ్ టు హెజితేట్ ప్రతి వాడు హెజితేట్ చేస్తాడు యు హావ్ టు హెజితేట్ ఆల్సో ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ రకంగా మనకి సమాజంలో ఈ ఆటంకాలు అన్నీ ఉంటాయి భేద వాతావరణాన్ని అధిగమించి అభేదాన్ని అనుభవానికి తెచ్చుకోవటానికి ఎన్ని ఆటంకాలు ఉంటాయో అన్నీ ఉంటాయి సార్ ఇది కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ జీవుడు చేతలు ఈశ్వరుడు చేతలుడు సమానమే కదా అంటే మన తేడా ఉండదు ఏవి తేడా చెబుతూ చెప్పింది తేడా జీవుడు ఓ రోజు సుఖం దుఃఖం ఒకప్పుడు స్వర్గం ఇంకొప్పుడు నాటకం ఓ రోజేమో పండగ ఇంకో రోజేమో మరొకటి అలా అలా ఉంటాడు దాని పేరే సంసారం జీవుడు సంసారి ఈశ్వరుడు ఏమిటో తెలుసు ఈశ్వరుడికి సంసారం ఉందా లేదు ఇప్పుడు మీరేం చేస్తారు మీరంటే ఇక్కడ కూర్చున్న పెద్దలన్న అభిప్రాయం కాదు లోకంలో మనకున్న మనకు మనం సంసారం పెట్టుకుని దాంట్లో సతమతం అవుతూ ఉంటాం ఎవరు నిన్ను ఎవరు పెట్టుకున్నాడు సంసారం ఎవరికి వాడు పెట్టుకున్న సంసారం ఏంటా ఏదో ఏదో పెద్ద ఏదో ఉంది దాంట్లోనే సంసారంలో మిగుతాడు దిగి నాకు దేవుడి సంసారం పెట్టాడు దేవుడు పెట్టాడా వీడికి వీడే పెట్టుకున్నాడు సంసారం తనని తానే బంధించుకున్నాడు పోషకారం అది ఆత్మానం ఆయన అభివృద్ధి చేశాను ఏదో వాక్యం ఇది ఎలా ఉందంటే ఈ సిల్క్ పురుగు ఉంటుంది చూసారా అది కంప్లైంట్ చేస్తున్నామని నేను ఇలా బంధింపబడి ఉన్నాను ఈ సిల్క్ కూరు లోపల ఈ సిల్క్ పట్టు గూడుము లోపల నేను బంధించబడి దేవుడు నాకు ఈ బంధాన్ని పెట్టాడు దేవుడు పెట్టాడు అదే పెట్టుకోలేదు సరే అన్ని దేవుడే పెట్టాడు అది కాదు పాయింట్ అది పెట్టుకుందా బంధాన్ని అదే పెట్టుకోండి అలాగే మనిషి కూడా తనకి బంధాన్ని తానే సృష్టించుకుంటాడు తన సంసార బంధాన్ని తానే నిర్మాణం చేసుకుంటాడు తన చుట్టూ గోడలను తానే పట్టుకుంటాడు పట్టుకుని నాకు గోడల చుట్టూ వచ్చేసే నేను బందీ అయిపోయి ఉన్నాను ఈ గోడల మధ్యన అని అని వాపోతాడు ఇది జీవుని యొక్క స్వభావం జ్ఞానం అంటే అలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు నీవు సం జీవుడు సంసారం ఈశ్వరుడు అసంసారం ఈశ్వరుడికి సంసారం ఉందా లేదా వీడు ఏం చేస్తాడు తన సంసారం తన చుట్టూ కల్పించుకుంటాడు కల్పించుకుని ఈశ్వరుడు కూడా సంసారం పెడతాడు నాకు సంసారం లేదు అని తెలుసుకోవాల్సింది పోయి ఈశ్వరుడికో సంసారాన్ని నిర్మాణం చేసి పెడతాడు ఇంకా వీడు ఎప్పుడు బయట వాడు ద్వైతం అన్నాడంటే వాడు ఇంకేమంటాడు ద్వైతమే అంటాడు ఎందుకంటే వాడు తనకో సంసారాన్ని ఫిక్స్ ఈ సంసారం సత్యము అని కూర్చున్నాడు నాకున్న ఈ సంసారము యార్థమా అని ప్రశ్న వేసుకునే ధైర్యం లేదు వాడికి తిరిగి ఈజ్ ఇట్ రియల్ దిస్ బాండేజ్ ఈజ్ ఇట్ రియల్ ఫర్ మీ ఇజ్ ఇట్ డేర్ ఫర్ మీ అని అని ప్రశ్న వేసుకుని దాన్ని పరిశీలించేటువంటి ఆ వివేకము ఆ ధైర్యము లేదు ఈ సంసారం నాకు భగవంతుని పెట్టాడని భగవంతుడిని గ్రహాలని నక్షత్రాన్ని ఊళ్ళో వాళ్ళని అర్థమావాళ్ళని చుట్టుకుంటూ అలంకారం చేస్తుంది వీడు దట్ ఈస్ హౌద్స్ సంసారి ఈజ్ తనకున్న సంసారం చాలనట్లు దేవుడికో సంసారం పెడతాడు దేవుడికి కళ్యాణం అంటాడు దేవుడికి భార్య అంటాడు ఇద్దరు పిల్లలు ఉన్నారంటాడు ఓ పిల్లాడు చెప్పిన మాట వింటున్నాడు ఇంకోటి చెప్పిన మాట వినలేదంటాడు అన్నీ అంటాడు వీడికి ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యల్ని దేవుడికి పెడతాడు వీడికి బావమరుగు కొరకరాని కొయ్యి ఒకటి ఉంటాడు సరిగ్గా దేవుడు కూడా ఓ బావమరుగు ఉంటాడు వీడికి భావం వలదంటే భయం దేవుడికి కూడా భావం వలదంటే భయం అని అని చెప్తాడు వీడికి ఎంత సంసారం ఉందో అంత సంసారాన్ని దేవుడికి పెడతాడు ఇప్పుడు ఏకత్వం ఉంటుంది అభేదం ఎక్కడి కాదు వీడి సంసారం లేదు వాడి సంసారం లేదు దేవుడు సంసారం లేదు కాదు కాబట్టి ముందు ఏం చేయాలి ఈశ్వరుడు అసంసారి అని ఈశ్వరుడికి సంసారం ఉండదు ఈశ్వరుడు అంటే ఓ పెద్ద ఆయన కాదు ఓ పెద్ద ఆయన నన్ను ఎవరో ఉన్నారు స్వామిజీ మీరు లండన్ వెళ్ళి అక్కడ చక్కగా క్లాసెస్ చూసి చెబుతున్నారు అంటే నేను వద్దులేవా మా పద్మానాభ క్లాసెస్ చాలు లండన్ నాకు టైం లేదు ఓపిక లేదు అంటే అది ఆయన ఉన్నాడు ఊపిరికి లేకపోవడం ఏంటండి లండన్ విమానంలో ఇచ్చి రావయ్యా నీకు ఊపిరికి లేకపోవడానికి ఏంటి కాదులే వయసు వచ్చింది ఇంకా ఓపిక ఆయన ఏమన్నాడో తెలిసినా మీరు వయసు వచ్చిందనే మాట్లాడద్దు అసలు యూరప్లో పెళ్ళిడు అప్పుడే వస్తుంది మీరు వాడు పెళ్లి టైం అప్పుడే అరవై ఏళ్ళు పెళ్లి చేసుకోండి అరవై ఏట పెళ్లి చేసుకుంటా మొన్న న్యూస్ కాన్ఫరెన్స్ అయింది ఒక పెద్ద i noticed it told yes that young lady is related to me and what you all journalists are writing you all think that she is my daughter right and yes anantha we are here no you are wrong she is my fiance and <laughs> different kabode what or apude samvadanam apude prarambham undu what ever కాబట్టి వీడు సంసారి జీవుడు సంసారి ఈశ్వరుణ్ణి సంసారం చేసి పెడతాడు వీడు ఈశ్వరుణ్ణి సంసారం చేశాక ఇంకా అభేదము కూడా అందుకేనే వాళ్ళు ఏదో దేవుడి కళ్యాణం అది చేస్తున్నారన్నప్పుడు అక్కడికి వెళ్ళి అభేదము అలా మాట్లాడుకోరు వాళ్ళు కంగారు ఎందుకంటే అందులో కూడా యూరప్లోనూ లేకపోతే అమెరికాలోనో ఇలాంటి మాట్లాడింది చాలా అయిపోతాయి అక్కడ మ్యారేజ్ ఈజ్ నాట్ సో స్ట్రాంగ్ ఇండియాలో చాలా తప్పు కాబట్టి దేవుణ్ణి మీరు సంసారిగా నిలబెట్టినంత వరకు అంటే ఆయనకు భార్య ఒకళ్ళో ఇద్దరు భార్యలు ఆయనకు పోలీజమీ కూడా పైగా అందులో ఆయనకు కొంతమంది కొడుకులు వాళ్ళు భావమరుదులు పరిచారకులు ఆ పరిచారకులు అప్పుడప్పుడు అల్ని చేస్తే వాళ్ళని ఆయన కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి దీనిపైరే సంసారము ఈ సంసారాన్ని మీరు దేవుడికి పెడితే ది క్వశ్చన్ ఆఫ్ వన్నెస్ విల్ నాట్ అరైజ్ పైగా వన్ అంటే తప్పు కూడా తప్పు ఇట్ ఈస్ టు సే అహం బ్రహ్మాస్మి బికమ్స్ బ్లాస్టమింగ్ అపరాధం కాబట్టి మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది శంకరుడు ఈ నాట్ ఏ థియలాజియల్ శంకరుల్ని థియలాజియల్ స్థాయిలో మనం అర్థం చేసుకోలేము చాలామంది శంకరుల్ని థియలాజియల్ని కింద తయారు అంటే కొన్ని కథలు పెడతారు ఆయనకి ఆయన శివుడు అవతారము అప్పుడప్పుడు కైలాసానికి వెళ్ళొస్తుంది కూడా ఏ కైలాసానికి వెళ్ళొస్తున్న కూడా శంకరుడు అంటే ఏమైపోయిందరికి కైలాసానికి వెళ్ళొచ్చాడంటే ఎందుకు వెళ్ళొచ్చాడు శివుని ఒకసారి కలిసి ఆశీర్వదం చూసుకుని కోసం వెళ్ళొచ్చాడు అంటే ఎవరైనా ఇంకా అభేదమేటండి ఇంకా అంత భేదమే ఉంటుంది ఆయన కమండమంలో నది కూర్చోబెట్టాడు అంటే మహిమలు ఉన్నాయి సో ఈ రకంగా మీరు ఆయన చుట్టూ ఒక మతాన్ని ఒక దాన్ని నిర్మాణం చేసి అప్పుడు అలా మనం ఆలోచిస్తాం శంకరుల గురించి కానీ భాష్యాల్లో ఎక్కడా ఆయన ఆ లెవెల్లో మాట్లాడినే మాట్లాడారు they don't speak they don't speak the language of theology there was a conference over there a theology conference don't know either either we go to the university professor said the main topic shankara is the topic in the conference wallu bhaga balanga pratipadinchindi evante shankara is not a theology he is not a theology he is not even a theist in the usual sense of the term అలాగనే ఆయన ఎథిస్ట్ అని మీరు అనుకోండి ది వేస్ థియస్ట్రీ ఈజ్ అంట్రస్టడ్ శంకర ఈజ్ మా ఫ్యాక్ శంకర ఈజ్ ఎ ఫిలాసఫర్ ఈజ్ ఎ మోనిస్ట్ చాలా బలంగా ప్రతిపాదన చేస్తారు మనం ఏం చేస్తాం కూడా ఒక థియాలజీ ఆ థియాలజీ యొక్క పరిధిలో ఆయన్ని కూర్చోబెట్టి ప్రయత్నం మనం చేస్తాం శంకరులు అంటే శివభక్తులు అంటారు దాంతో ఎవరైపోయింది విష్ణుభక్తులు వేరే ఇంకోహు ఈయన కాలం సో ఈ రకంగా శంకరాచార్యుల్ని ఓ రకం సంసారం చేసేసి ఈశ్వరుని ఇంకో రకం సంసారం చేసేస్తే ఇంకా భేదమే తప్ప అభేదం ఎక్కడ వస్తుంది నేను కొంచెం శాదస్యంగా సాగతీసినట్టున్నాను వాటెవర్ ఈశ్వరుడు అసంసారి ఆయన సంసారి కాదు ఆయనకో సంసారం ఉండదు ఆయన ఒక భూయే కాదు అసలు ఈశ్వరుడు ఒక తత్వం జ్ఞానమో ఈశ్వరుడు ఆ జ్ఞానములో సంసారం ఉండదు అంటే సుఖ దుఃఖాలు బంధము ఇత్యాదులు ఉండవు ఆ జ్ఞానముల శుద్ధమైన జ్ఞానము అది అసంసారి జ్ఞానము అదే ఈశ్వరుడు ఇప్పుడు జీవుడు ఉన్నాడు జీవేశ్వరులకు అభేదాన్ని మాత్రం చెప్పాలి జీవుడు కూడా జ్ఞానస్వరు కానీ వీడి జ్ఞానం ఎట్టి జ్ఞానము బంధములతో కూడిన జ్ఞానము అంటే పరిచ్ఛేదము దేశ పరిచ్ఛేద కాల పరిచ్ఛేదములు సుఖ దుఃఖములు కర్తృత్వ భక్తృత్వములు కర్తృత్వం ఉంది కాబట్టి మంచి కర్మ చేస్తే సుఖాన్ని భోగిస్తాడు చెడ్డ కర్మ చేస్తే దుఃఖాన్ని భోగిస్తాడు సో ఈ చైతన్యం చుట్టూ మీరు ఇన్ని బంధాలు పెడితే వాడు జీవుడవుతాడు ఈ బంధాలు ఏమీ లేని చైతన్యమే ఈశ్వరుడు ఆ సందర్భంలో ఆ రకంగా మీరు తెలుసుకుంటే ఇప్పుడు జీవేశ్వర ఐక్యాన్ని నిరూపించటం కష్టమేమీ కాదు ఇప్పుడు జీవేశ్వర ఐక్యాన్ని నిరూపించడానికి మనం చేయాల్సింది ఏముంటుందో తెలిసినా మనం ఎట్లా అంతం చేసారు పడుతుంది అంటే జీవుడి చుట్టూ నిర్మాణమై ఉండే ఈ బంధములు వాటి స్వరూప స్వభావం ఎట్టివి ఈ బంధము ఎట్టి బంధములు ఇవి కల్పితములా వాస్తవములా వాస్తవములు కావు కల్పితములు అని మీరు అన్నారనుకోండి అని మీరు నిరూపించారనుకోండి అప్పుడు జీవుడికి ఈశ్వరుడికి భేదానికి హేతువే ఉన్నది హేతువులేదు అభేదము సిద్ధిస్తుంది ఇది ప్రణాళిక కాబట్టి ఈ ప్రణాళికలో మొట్టమొదటి స్టెప్ ఏమిటంటే ఈశ్వరుడు అసంసారి అసంసారి చైతన్యం ఉన్నతే ఈశ్వరుడని పేరు సంసారీ చైతన్యానికి జీవుడని పేరు సంసారము యథార్థమైతే జీవనీశ్వర ఐక్యము ఎన్నటికీ పొసంగదు సంసారము కల్పితమైతే మటుకు జీవేశ్వర ఐక్యము నిత్య సిద్ధమై ఉన్నది తెలిసిందండి ప్రణాళిక అర్థమైంది మంచిది సో సర్వక్షేత్రమైనందు ఉన్న ఈశ్వరుడు అసంసారి అని తెలుసుకో అంటే మరి మేము పూజల్లోనూ అక్కడ లక్ష్మీ సమేత విష్ణుమైన మహాంతా పర్వాలేదు దానికేం అవసరం లేదు మీరు పూజా సందర్భంలో భేద ప్రధానమైనది కనుక మీరు కావాల్సింది ఏదో చేసుకోండి కానీ మీరు కూడా ఒక లెవెల్లో ఆ భేదాన్ని తగ్గించుకుని ఆ భేదంలోకి రావాల్సి ఉంటుంది మరి ఈ టాపిక్కి అటువంటిది మీ భేదాన్ని మేమేమీ నిరసించటం లేదు ఎప్పటికైనా దాని నుంచి బయటకు వచ్చి ప్రయత్నం మాత్రం చేయమని చెప్తున్నాము దట్ ఈజ్ హవర్ విత్ గోస్ కాదు ప్రస్తుతానికి భేదాన్ని కొంచెం సేపు నడిపేదో నడిపిస్తుంది సార్ కానీ బయటపడడానికి మీరు ఆలోచన మాత్రం మీరు చేయాల్సి ఉంటుంది ఆ భేదాన్ని నడిపిస్తూ మరింత భేదంలోకి చిక్కుకుపోయిట్లా మాత్రం ఉండకూ ఎనీవే ఇదంతా మామూలే యహ క్షేత్రజ్ఞ బ్రహ్మాదిస్తంభ పర్యంతా అనేక క్షేత్రోపాధి ప్ర విభక్త అది క్షేత్రజ్ఞుణ్ణి చూడండి క్షేత్రజ్ఞుడు ఒకడా ఇద్దర విడి విభాగముగా ఉన్నాడు ఇప్పుడు మానవుడు అంటారు మానవుడు అని ఏకవచనం చెప్తారు మానవుడా అని పాటలు కూడా ఉన్నాయి మానవుడా అంటే ఏదో పాటలు కూడా ఉన్నాయి ఏకవచనం మానవుడు ఒక్క మానవుడనా కాదు కదా ఏమంటే గో ఆవు సాధుజంతువు అంటే అర్థం ఏంటి ఒక్క ఆవు సాధుజంతువు అక్క అధ్యాయం సాధు అలాగే క్షేత్రజ్ఞుడు ఉన్నాడే వీడు ఈ క్షేత్రజ్ఞుడు వీడు బా విడిపోయి ఉన్నాడు ఎలా విడిపోయి ఉన్నాడండి అంటే క్రిములు ప్రతి క్రిమి ఒక క్షేత్రజ్ఞుడు ప్రతి కీటకము ఒక క్షేత్రజ్ఞుడు పశువులు పక్షులు మనుష్యులు దేవతలు బ్రహ్మదేవుడి వరకు క్షేత్రజ్ఞుడే బ్రహ్మదేవుడితో సహా బ్రహ్మదేవుడు కూడా క్షేత్రజ్ఞుడే ఆయన క్షేత్రం పెద్దది ఆ క్షేత్రాన్ని తెలుసుకుంటూ ఆయన ఉంటాడు చిన్న కీటకం ఉంటుంది దాని క్షేత్రం చిన్నది ఈ క్షేత్రాన్ని తెలుసుకుంటూ అది ఉంటుంది మొత్తానికి బ్రహ్మదేవుడితో మొదలుపెట్టి చిన్న క్రిమి వరకు ఎన్ని ప్రాణులైతే ఉన్నాయో ప్రతి ప్రాణి కూడా క్షేత్రజ్ఞుడే సో ఈ క్షేత్రజ్ఞుడు అనేవాడు ఎలాగే అంటే ఏడు బిలియన్ మానవులుగా మానవుడు ఉన్నాడు అన్నట్టుగా క్షేత్రజ్ఞుడు ఉంటే ఒక క్షేత్రజ్ఞుడు కాదు బ్రహ్మదేవుడితో మొదలుపెట్టండి ఇంద్రుడు అగ్నివరుడు అవన్నీ వేసుకోండి ఇంక ఇప్పుడు కిందకి రండి మనుషులు లెక్కేసుకోండి ఉడికే స్థూలంగా వేసుకోండి అంతేగాని ఇక్కడ కంప్యూటర్ క్యాల్కులేషన్స్ అది చేయొద్దు ఎందుకంటే ఈ సంఖ్య ఇట్ ఈస్ నాట్ సెక్టర్ దగ్గర మీకు చెప్పే కదా కాకులు లెక్క వేయద్దు ఉడికే ఉన్నాయని తెలుసుకోండి ఉన్నాయని తెలుసుకున్నట్టుగా మనుషులు పశువులు పక్షులు ఇవన్నీ క్షేత్రజ్ఞులే ఎంత భేదం ఉన్నదో చూడండి పరస్పర భేదము అయితే ఈ క్షేత్రజ్ఞుడు ఒక గంట వెళ్ళి ఇంతమంది ఉంటాను అంటే చూడు క్షేత్రజ్ఞుడు ఏ క్షేత్రంలో ఉండే ఆ క్షేత్రజ్ఞుడు వాస్తవంలో ఒకే చైతన్యము ఇన్ని ఉపాధులను బట్టి దేహ దేహంలోనే ఉపాధులను బట్టి వేరు వేరు క్షేత్రజ్ఞులుగా భాషిస్తోంది దీన్ని ఏమంటారంటే దృష్టాంతం ద సిటీ ఆఫ్ మిలియన్ లైఫ్స్ అని అంట నగరం ఉన్నాం మహా హైదరాబాద్ మహానగరం ఈ మహానగరంలో మీరు ఆకాశం నుంచి చూస్తే ఎన్ని దీపాలు కనపడతాయి లక్ష దీపాలు కనపడతాయి రాత్రిపూట కానీ ఎన్ని ఎలక్ట్రిసిటీలు ఉన్నాయి ఒకే ఎలక్ట్రిసిటీలు